ఫల సాధనం నా కారకాస్తిత్వేయతే సో చూడు వేదము కర్తాది కారకములు ఆ పదం మీకు తెలుస్తుందా కర్తాది అంటే కర్తాది కారకముల యొక్క ఉనికిని చెప్తోంది ఆ వాక్యాలకు విరోధం వస్తుందని నువ్వు అన్నవే ఎందుకంటే వేదము కర్తరాధికారకముల యొక్క యథార్థమని ఎక్కడా చెప్పట్లేదు ఏమిటంటే చెప్పకపోవడం ఏమిటండి హవిస్సుని సుఖుతో హవిస్సును హోమం చేయమని చెప్తోంది కదా సృచాజుహోతి అని ఇలాంటి వాక్యాలు ఉన్నాయే సుర్క్కుతోటి హోమం చేయాలి అని ఇలాంటి వాక్యాలు ఉన్నాయో చెప్తోంది కదా అంటే అదే నువ్వు పొరుకుంటావు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇంక వాక్యశాస్త్రము అని పేరు మీమాంసకి చూడు శాస్త్రం ఏం చెప్తోందంటే కారకముల యొక్క అస్తిత్వమును కారకముల యొక్క ఉనికి అస్తిత్వము అంటే ఉనికి దాన్ని శాస్త్రం బోధించట్లేదు నువ్వు అనుకుంటున్నావు కారకాలు ఉన్నాయని మానవుడు అనుకుంటున్నాడు నేను కర్తని దేనికి నువ్వు కర్తవిరా హోమం చేయడానికి నేను కర్తనే ఓకే ఆ హోమం క్రియ అయింది నువ్వు కర్తవయ్యావు ద్రవ్యాలు కర్మ అయింది ఇదిగో అగ్నిహోత్రంలో విరేల్చు ఆధారమైంది నెయ్యి ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు నువ్వు వేరువేరుగా ఉన్నాయి కారకాలన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్నని యాక్సెప్ట్ చేసి శృతి నిన్ను కర్మం చేయమని చెప్తా ఉన్నా మీరు గమనించండి ది లాజిక్ ఈజ్ వెరీ క్లియర్ వేదంలో ఎక్కడా కూడా శృతి వాక్యం ఏ ఒక్క వాక్యం కూడా లేదు నేను ఎరుగుతున్న మొత్తం వేదం ఈ మూలం జామూల దాకా ఒక్క వాక్యం కూడా నీవు కర్తవు అని చెప్పలేదు పైగా ఉపనిషద్భాగం దగ్గరకు వచ్చేప్పటికీ నీవు అకర్తవు అని చెప్పింది నీవు కర్తవు అని ఎక్కడా చెప్పలేదు నీవు అకర్తవు అని చెప్పింది మరి కర్మలు ఎవళ్ళ కోసం కర్తను అనుకునేవాడి కోసం ఒకడు తీర్థయాత్రలు చేస్తే నాకు పుణ్యం వస్తుంది అనుకున్నాడు అనుకుంటే సరే అయితే నువ్వు కాశీ వెళ్ళి అని ఏవో కొన్ని తీర్థాలని వర్ణించాను సో నేను కర్తను ఐఎమ్ ది డూయర్ అని వీడు అనుకుంటాడు అనుకుంటే ఈ కర్తని ఉద్దేశించి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి అనవసర రూపంలో ఏం చేయపు ఇంట్లో కూర్చుని సూర్యుడు ఉదయించే సమయంలో ఈ హోమం చెయ్యి అని చెప్పింది శృతి అంతేగాని నువ్వు కర్తవి కాబట్టి ఈ కర్మని చెయ్యి అని ఎప్పుడూ చెప్పలేదు నేను కర్తని నాకు స్వర్గం కావాలి అని వీడంటే ఓహో నువ్వు కర్తవా అవును నీకు స్వర్గం కావాలా అవును అయితే ఈ అగ్నిహోత్రం చెయ్యి అని చెప్పి ఎందుకంటే కర్తను అనుకునేవాడికి ఒక యోగ్యమైన కర్మని బోధించకపోతే వాడు అయోగ్యమైన కర్మను చేస్తాడు తర్వాత వేదం యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఒకడు ఏ పని లేకుండా పడుకుని నిద్రపోతూ ఉంటాడు పొద్దున్న నిద్రపోతూ ఉంటాడు శృతితే ఉంటుందంటే బుద్ధి లేదా అలా నిద్రపోతావు ఈ సమయంలో ఆ తమో గుణం మంచిది కాదు ఈ తమో గుణాన్ని నువ్వు పోగొట్టుకోవాలి సరే నేను పోగొట్టుకుంటాను తమో గుణాన్ని ఎలా పోగొట్టుకోమంటావు కర్మని చెయ్యి కర్మని చెయ్యాలా సరే అయితే నేను పొద్దున్నే ఫైవ్ కే లేచేసి కర్ర ఒకటి పట్టుకుని వీధిలో ఉన్న కుక్కలన్నీ తరవడం ప్రారంభిస్తానంటే అలాంటి కర్మ కాదు ఏదో అలాంటి అసందర్భపు కర్మ కాదు నువ్వు చేయాల్సింది మరి ఏ కర్మం చేయమంటావు సూర్యుడికి అర్ఘ ప్రధానాన్ని అని కర్మం చేయబడతాం ఎందుకంటే కర్మను అనుష్ఠించుట రజోగుణం ఎప్పుడైతే వీడు కర్మానుష్ఠానం మొదలుపెట్టాడో తమోగుణం నుంచి బయటపడతాడు అవిద్యయా మృత్యుం తీర్త్వా అవిద్య అంటే కర్మ కర్మ చేత మృత్యు అంటే తమోగుణం తమోగుణాన్ని దాటుతాడు తమోగుణం మృత్యువు ఎందుకంటే ప్రాణయుక్తమైనటువంటి దేహానికి ఏ కదలిక లేకుండా మన్ను తిన్న పాములాగా ఓ మూల పడు ఉండటమో అది మృత్యుమది కాబట్టి ఆ తమో గుణం నుంచి వీడిని బయట పారవేయడం కోసం కర్మం చేయమని నువ్వు కర్తమని చెప్పలేదు వీడు రజోగుణంలో ఉండి కర్మలు దంచేస్తున్నాడు అప్పుడు చెప్తుంది సరే కర్మలు బాగానే చేస్తున్నావు కర్మ కాదురా బాబు కర్మకి కేవల కర్మ వల్ల పెద్ద ఫలంలో ఉండదు నీకు నీకు అధిక ఫలం కావాలంటే కర్మకు ఉపాసనని జోడించు అని చెప్తాడు ఇదేమిటి ఉపాసన ఏమిటి అంటే సత్వగుణము ఉపాసన ఈజ్ అ సాత్విక్ యాక్టివిటీ ఇట్ ఆల్సో యాక్టివిటీ బట్ సాత్విక్ ఇన్ నేచర్ నాట్ రాజ్యస్ సరే అయితే వీడు ఉపాసన కర్మ కలిసి జోడించేసి ఆ సత్వగుణ ప్రధానమైనటువంటి దాంట్లో వీడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు శృతి చెప్తుంది నువ్వు కర్తవి కాదు అసలు నీవు గుణములకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపుడు అని చెప్తుంది అక్కడ నీవు కర్తవు కావు అని చెప్తుంది అంతకుముందు ఎక్కడా కూడా నీవు కర్తవు అని చెప్పలేదు వీడు కర్తనని అనుకుంటున్నాడు వీడు కారకాస్తిత్వం ఉపాదాయ నేను కర్తనే దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఇదిగో వ్యక్తిని నాకంటే భిన్నంగా ఈ పదార్థములన్నీ ఉన్నాయి అని వీడు అనుకుంటున్నాడు వీడు అనుకుంటున్నా వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రహ్మవి ఇదంతా మిథ్యా అని చెప్తే వాడికి ఏం తెలీదు ఎక్కడ పడితే అక్కడ వేదాంతాన్ని బోధించకూడదు సందర్భంలో తోట నేను రైల్లో వెళ్తూ ఉంటే స్వామిజీ ముందు కూర్చుంటాను ఏ పని లేకుండా టిఫిన్లో అన్ని చేసేసి స్వామిజీ ఏదైనా చెప్పండి అంటారు ఏమీ చెప్పండి అంటారు ఎందుకు నాకేం పని ఏం లేదంటే ఏదైనా చెప్పడానికి ఏమీ చెప్పాడు అలా కాదు మీరు స్వామీజీ స్వామీజీ అయితే వాళ్ళందరూ టిఫిన్లు తినేసారు మాకు పెట్టనేలేదు ఇంత గిను ఏదైనా చెప్పాలి టిఫిన్లు కాఫీలు అయిపోయాయి ఏ ఏమీ చెప్పింది కాబట్టి ఇంకా అదే పనిగా మొదలుపెట్టి ఇంకక్కడి నుంచి ఏ తో వాయిమాని భూతాన్ని జాయిన్ తేనా రైలు నడుస్తుంటే మొదలుపెట్టే చెప్తావా కాబట్టి సందర్భ శుద్ధి ఒకటి ఉండాలి వేదాంతం ఎక్కడ పెడితే అక్కడ చెప్పకూడదు అసలు ఆ వ్యక్తి యొక్క అర్హతను బట్టి చెప్పాల్సి ఉంటుంది లేకపోతే ఇట్ విల్ మిస్లీడ్ హిమ్ వాడు చేసుకునే కర్మను కొంత చెరబట్టిన వాడు అవుతాడు శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు అలాగే చెప్పద్దు అని సో జ్ఞానం కర్మసంఖిన బుద్ధి భేదం జనయేత్ జ్ఞానం కర్మసంగ జోషయేత్ సర్వకర్మాణి అని ఎట్సెట్రా చెప్తాను కాబట్టి వేదము ఆ సందర్భాన్ని బట్టి చెప్తుంది వాడు సత్వగుణ ప్రధానుడైనప్పుడు మాత్రమే నీవు వాస్తవంలో కర్తవి కావు పొరబడ్డావు కర్తవి నువ్వు కాదు ఆ కర్తృత్వాన్ని వదిలితే ఈ ఎఫర్ట్ అంతా దానికోసమే అని చెప్తుంది నిష్కామకర్మ అంటే అది ఆ కర్తృత్వాన్ని సడలించటం కోసం చేసే ప్రయత్నం కాబట్టి ఈ విధంగా శృతి తీసుకొస్తోందే కానీ మీ కారకములన్నీ యథార్థంగా ఉన్నాయి అని చెప్పడం కోసం శృతి బయలుదేరలేదు శృతి తాత్పర్యం అది మీరు పొరబడ్డారు అని ఆయన అంటున్నారు సో యథాప్రాప్తమేవే కారకాస్తిత్వం ఉపాదాయ యథాప్రాప్తమేవ అంటే వీడు అనుకుంటున్నాడు వీడు నానాత్వాన్ని వీడు స్వీకరించి నానాత్వం కనబడుతోంది కనబడుతున్న నానాత్వం అంతా సత్యమే అని స్వీకరించాడు స్వీకరించి వాడు జీవిస్తుంటే వాడు తప్పు చేయకూడదు ఉపాత్త దురిత క్షయార్థం వాడు పోవేసుకున్నటువంటి పాపములను దోషములనన్నిటినీ కూడా నశింపజేసి వాడికి అంతఃకరణ శుద్ధిని కలిగించటం కోసం విదధత్ కర్మాని విదధత్ శాస్త్రం శాస్త్రము అంటే వేదము కర్మలని బోధిస్తుంది శాస్త్రీతి శాస్త్రం వేద శాస్త్రము అంటే వేదం అని అర్థం సో తర్క శాస్త్రమో లేకపోతే మరో శాస్త్రం అనుకున్నారు కాబట్టి వాడికి కర్మల్ని బోధిస్తోంది శాస్త్రం కర్మల్ని బోధిస్తోంది అంతేగాని కర్మలను కూడా ఎలా బోధిస్తోంది ఫల సాధనం ఫలమును ఇచ్చేటువంటి కర్మను బోధిస్తుంది వాడు ఏ ఫలాన్ని కోరుకుంటే ఆ ఫలాన్ని ఇచ్చే కర్మని బోధిస్తుంది అంతేగాని వాడే కనుక మోక్షకాముడు అయినట్లయితే సో ఫలార్థినము ముముక్షుణాం ఫలార్థినాంచ కొంతమంది మోక్షాన్ని కోరతారు సంసారం నుంచి విముక్తిని కోరతారు కోరితే వాళ్ళకి మోక్షము అనే ఫలాన్ని ఇచ్చేటువంటి విద్యని జ్ఞానాన్ని బోధిస్తోంది ఫలార్థినాంచ కొంతమంది స్వర్గాది ఫలాలని కోరతారు వాళ్ళకి ఆయా వాళ్ళు కోరినటువంటి ఫలములను ఇచ్చేటువంటి కర్మలను బోధిస్తోంది శాస్త్రం అంతేగాని శాస్త్రము కర్మని బోధించడం అందుకు తాత్పర్యం లేదు కేవలము కర్మను బోధించటం అందుకు తాత్పర్యం కాదు పైగా ఈ కారకాలన్నీ యథార్థములు అని శాస్త్రానికి తాత్పర్యం లేదు శాస్త్రం కారకాల గురించి మాట్లాడిందంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అంటే ఆల్రెడీ వాట్ ఎవర్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఐ రీస్టేట్ ఇట్ అండ్ ప్రొసీడ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్ దట్ ఈస్ జస్ట్ ఎ ట్రాన్స్లేషన్ సూర్యుడు అస్తమించిన వెంటనే సంధ్యావందనం చేసుకో అని చెప్పింది సూర్యుడు అస్తమించుతున్నాడు సూర్యుడికి అస్తమయం ఉందని చెప్పడం అందు తాత్పర్యం సూర్యుడు అస్తమిస్తాడనే ఒక పరిస్థితి ఉందని నువ్వు అనుకుంటున్నావా లేదా అనుకుంటున్నాను అయితే ఆ సమయంలో నువ్వు సంధ్యావందనం చేసుకో అంతే అంతేగాని బట్ యు ప్లాన్ యువర్ లైఫ్ ఆన్ బేస్ ఆన్ సన్సెట్ అండ్ సన్ రైజ్ రైట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ మీద మీరు ప్లాన్ చేసుకుంటున్నారా లేదా లైఫ్ని అప్పుడు లేస్తున్నారు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు అదే బేసిస్ మీద వేదం కర్మలు చెప్పింది అంతే ఇప్పుడు ఇప్పుడు కర్మ ఇప్పుడు సంధ్యావందనం చేయి ఇప్పుడు సంధ్యావందనం చేయని అంతేగాని సూర్యుడికి ఉదయము అస్తమయము ఉన్నాయని వేదం చెప్తోంది ఎక్కడ ఎలా చెప్పింది అదిగో సూర్యుడు ఉదయించేప్పుడు అర్థమేమి ఉంది కదా సూర్యుడు ఉదయించేప్పుడు అర్ధమేముంది కాబట్టి సూర్యుడికి నిజంగా ఉదయం ఉన్నట్టే వేదం చెప్పింది నో సూర్యుడికి ఉదయం ఉన్నట్టు వేదం చెప్పలేదు సూర్యుడి యొక్క ఉదయాన్ని మీరు అందరూ యాక్సెప్ట్ చేసి యూఆర్ ప్రొసీడింగ్ ఆన్ దట్ బేసిస్ దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ అండ్ దెన్ ఒక కర్మని చెప్పడం అయింది అది కూడా ఉపాత్ దుర్త క్షయాార్థమే కాబట్టి కారకాస్తిత్వే నవ్యాప్రియతే ఈ కారకములు అంటే కర్త సత్యము కర్మసత్యము కరణము సత్యము వీటి యొక్క అస్తిత్వము ఈ కారకములన్నీ యథార్థంగా ఉనికిని కలిగి ఉన్నాయి అని ఎస్టాబ్లిష్ చేయటం కోసం శృతి బయలుదేరలేదు నువ్వు శృతి వాక్యాన్ని అంత దూరం తీసుకెళ్ళకూడదు సూర్యుడుకి ఉదయం ఉన్నది సూర్యుడికి అస్తమయం ఉన్నది ఎందుకని సూర్యోదయ కాలంలో అర్ఘ్యం ఇవ్వమని శాస్త్రం చెప్తోంది కనుక పొరపడ్డాము శాస్త్రము అర్ఘ్యము అనే చేయించి నీచేత నీకున్నటువంటి దోషాన్ని పోగొట్టడం తాత్పర్యం కానీ సూర్యుని యొక్క పరిస్థితిని ఆ గోడము యొక్క మంచి చెడ్డలని బోధించడం కోసం ఆ ప్రకరణంలో శృతి ప్రవర్తించుటలేదు అంతవరకు వెళ్ళదు శృతి ఇదే సోలార్ ఫిజిక్స్ కాదు చెప్తూ ఉంటా సో దిస్ ఈజ్ హౌ శృతి ఫంక్షన్స్ కాబట్టి కర్మ చెప్పి లెవెల్లో కర్మ చెప్పింది అంతేగాని కర్మే ఫైనల్ అని చెప్పడం కోసం కర్మను చెప్పలేదు ఈ విధంగా ఈ ప్రకరణం విల్ కంటిన్యూ ఇది ఎలా నడుస్తుంది ఇంకా నమ్మక లాంగ్ డిస్కషన్ ఇస్తే విల్ కంటిన్యూ ఇస్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడంటే ఈవేళ మంగళవారం సో మళ్ళీ వచ్చే మంగళవారం నాడు ముప్పైవ తారీఖుని సిక్స్ ఓ క్లాక్కి క్లాస్ ఓం పౌర్ణమ పూర్ణమిదం పూర్ణ పూర్ణముదో పూర్ణశ్య పూర్ణమద పూర్ణమి వశిష్యతే ఓ